నా హం కర్తా హరిహి కర్తా ఇరవై మూడవ అధ్యాయం నేను నేరస్తుణ్ణి కర్మణ్యే వాధికారస్తే తమిళనాడులోని మీనాక్షిపురంలో హిందువుల సామూహిక మత జరిగిన ఒక ఏడాది అనార్థం తర్వాత ఒకరోజు రాష్ట్ర ప్రభుత్వం నాకు సంజాయిషీ జారీ చేసింది రాష్ట్రంలో మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నందుకు గాను మీద ఎందుకు చర్య తీసుకోకూడదు ఇది ఆ నోటీసు సారాంశం చేసిన నేరానికి నేను తల వంచక తప్పలేదు నిజానికి జరిగింది నేరమే అయి ఉంటే నేరస్తుడెవరు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే పంతొమ్మిది వందల నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించే ఒక దేవాదాయ ధర్మాదాయ చట్టం క్రింద రాష్ట్రంలోని అన్ని ఆలయాలతో పాటు తిరుమల ఆలయం కూడా ఉండేది క్రమంగా తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య ఆదాయం పెరుగుతూ ఉండటం ఆలయ సేవల నిర్వహణ పరిధి విస్తరిస్తూ ఉండటం వంటి కారణాల వల్ల టీటీడీకి ఒక ప్రత్యేక చట్టం ఉండాలని ప్రభుత్వం భావించింది అందుకు తగినట్లుగా ఈ చట్టాన్ని రూపొందించడంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీగా ఉన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ డాక్టర్ రమేష్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ చంద్రమౌళిరెడ్డి నేను కలిసి ఈ చట్టం రూపకల్పన కార్యక్రమం చేపట్టాను ఈ చట్టం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వర్తించాల్సిన విధులను వాటి వాటి ప్రాధాన్యతలను బట్టి ఇలా నిర్ణయించడం జరిగింది శ్రీనివాసుని సేవలు ఆలయ నిర్వహణ తిరుమలలో యాత్రికుల సదుపాయాలు తిరుపతిలో యాత్రికుల సదుపాయాలు సనాతన ధర్మరక్షణ ప్రచారం ఇదే లక్ష్యాలతో పనిచేసే ఇతర సంస్థలకు తగిన చేయూత నందివ్వటం వివిధ ప్రాంతాలలో ప్రార్థనా మందిరాలు కళ్యాణ మండపాలు నిర్మించడం ధార్మిక విద్యా సాంఖ్యక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉచిత మెడికల్ సదుపాయాలు వికలాంగులకు చేయూత వగేరా సేవల్ని తిరుపతిలోనే నిర్వహించాలని కూడా ఈ చట్టంలో సూచించడం జరిగింది అయితే హిందూ ధర్మరక్షణ ప్రచారం బాధ్యతలను టీటీడీ చేపట్టాలా చేపడితే ఎంతవరకు చేపట్టవచ్చు అసలు దాని ఆవశ్యకత ఉందా అన్న అంశం కూడా మేము ఈ చట్టాన్ని రూపొందిస్తున్నప్పుడు చర్చకు వచ్చింది ఈ అంశం మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పాలించినప్పుడు హిందూ మత సాంప్రదాయాల ఆచారాల జోలికి మాత్రం వాళ్ళు పోలేరు అయితే క్రైస్తవ మతం పట్ల వాళ్లకు ఉన్న పక్షపాత కారణంగా క్రైస్తవ విద్యా వైద్య సంస్థల ఏర్పాటుకి చర్చిల నిర్మాణానికి సహకరించడం ద్వారా బ్రిటీష్ పాలకులు ఈ దేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి తోడ్పడ్డారు హిందూ రాజులు ముస్లిం రాజులు పాలిస్తున్న ప్రాంతాలలో ఆయా పాలకుల మత విశ్వాసాలకు అనుగుణంగా విద్య మత విశ్వాసాలు పాటించబడినప్పటికీ దేశంలో అధికభాగం బ్రిటిష్ పాలకుల ప్రభావంలో ఉండటంతో ప్రత్యేకంగా హిందూ మత సంబంధమైన కార్యక్రమాలకు పాలకుల ప్రోత్సాహం తగినంతగా లేకుండా పోయింది ఆ పరిస్థితుల్లో హిందూ ధర్మ రక్షణ బాధ్యత పూర్తిగా హిందూ ధార్మిక సంస్థలు మఠాలు ఆలయ నిర్వాహకుల మీదే ఉండిపోయింది పాలకుల ప్రోత్సాహం కరువైన కారణంగా హిందూ మత సిద్ధాంతాలు విశ్వాసాల ప్రచారం తగ్గి ఏదో అనాదిగా వస్తున్న రోజువారీ పూజలు పండుగలు ఉత్సవాలు తిరునాలు వగైరా సాంప్రదాయక కార్యక్రమాలకు మాత్రమే ఈ సంస్థలు సైతం పరిమితమవుతూ వచ్చాయి దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పరిస్థితి మరింత మారిపోయింది సెక్యులర్ రాజ్యాంగం అమల్లోకి రావటం వల్ల ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించే పరిస్థితిలో లేదు దీంతో పీఠాధిపతుల చెదురుమదు ప్రసంగాలు మినహా హిందూ మత రక్షణ బాధ్యతను పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు ఒక నిర్దిష్టమైన సంస్థ లేదా సంస్థలు హిందూ మత ప్రచారాన్ని ఒక స్పష్టమైన దిశలో నడిపించే వాతావరణం లేదు హిందుత్వం ఒక మతం కాదని ఒక జీవన విధానం మాత్రమే అని చాలామంది వాదిస్తుంటారు హిందూ మతంలోని ఏ శాఖకు చెందినవారైనా ఈ విషయంలో ఎక్కిభవిస్తుంటారు ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేసిన మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన అన్ని శాఖలకు చెందిన వాళ్లు వేదాలను సనాతన ధర్మాన్ని మాత్రం స్థిరమైన శాశ్వతమైన మూల సత్యాలుగా అంగీకరిస్తారు ఆయా శాఖలకు చెందిన మఠాధిపతులు తమ తమ పరిధిలో ఆధ్యాత్మిక భావాలను తమ సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ వచ్చారే పరస్పర సహకారంతో కార్యక్రమాలు చేపట్టడం కానీ ఒకే సంస్థ ద్వారా ఏకోన్ముఖమైన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల ప్రచారం సాగించడం కానీ జరగడం లేదు ఫలితంగా అనేక మంది కొత్త కొత్త స్వామీజీలు వచ్చారు ఎవరి సంస్థ వారిది అందరు బోధించేది సనాతన ధర్మం గురించే అయినా ఎవరి విధానం వారిది తమ తమ సంస్థల లేదా మఠాల గుర్తింపును కాపాడుకోవాలన్న ప్రయత్నం కూడా అందరూ చేస్తూ వచ్చారు ఈ పరిణామాల ప్రభావం కారణంగా ఆలయాలు సైతం ఆయా స్థానిక కారణాల వలన యాజమాన్య కమిటీలలో వ్యక్తుల అభిరుచుల కారణంగానో ఏదో ఒక మఠానికి లేదా పీఠానికి అనుబంధ ఆలయాలుగా ముద్రపడుతూ వచ్చాయి అయినప్పటికీ ఆలయాల యాజమాన్యం విషయంలో స్థానిక కమిటీల పెత్తనమే నడుస్తుండేవి వాళ్ళు కూడా ఏదో సాంప్రదాయాల పేరు చెప్పి తిరునాళ్ళ వంటి సంబరాలు నిర్వహించడం లేదా దేవాలయ మాన్యాల మీద ఆదాయాన్ని భోజన చేయడం మినహా యాత్రికుల సదుపాయాలు చూడటం కానీ హిందూ ధర్మ రక్షణ ప్రచారం గురించి పట్టించుకోవడం కానీ పెద్దగా దొరకటం దీనికి తోడు కౌలుదారి విధానాన్ని ఇనాముల్ని రద్దు చేస్తూ చట్టాలు రావడంతో ఆలయాల ఆదాయ వనరులు దెబ్బతిన్నాయి దాంతో ఆలయాల మఠాల పరిధిలో సైతం హిందూ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కుంటుబడింది క్రమంగా సెక్యులర్ రాజ్యాంగ పరిస్థితులు రూపొందిన విద్యా విధానం ప్రభావం వల్ల హిందూ సంస్కృతి సంబంధమైన ఆధ్యాత్మిక నైతిక విలువలతో కూడిన విద్యా విధానం స్థానంలో ఇంగ్లీషు విద్య రూపంలో ఆధునిక విలువలతో కూడిన బోధనా విధానం అమల్లోకి వచ్చింది ఆ రకంగా ఏ ఆధ్యాత్మిక నైతిక విలువల బోధన అయితే వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యా విధానానికి జీవన విధానానికి సమాధులుగా నిలిచిందో ఆ ప్రమాణాలు కనుమరుగయ్యే వాతావరణం నెలకొంటోంది అలాగే సినిమాలు టెలివిజన్ల రాకతో పురాణాలు భజనలు హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాట వగైరా కళారూపాల ద్వారా ప్రజల్లోకి ఆధ్యాత్మిక చైతన్యం విస్తరించే అవకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి యాథవాత ఒక క్రమబద్ధమైన రీతిలో హిందూ ధర్మ ప్రచారం జరపడానికి తగిన ప్రోత్సాహం మద్దతు కొరవడటం ఏ ఒక్క మఠాధిపతిని కానీ స్వామీజీని కానీ అందరు హిందువులు అంగీకరించలేని స్థితి నెలకొనడం మాత్రమే నిత్య సత్యాలుగా మిగిలియి హిందూ జీవన విధానానికి సంబంధించిన పరిస్థితి ఇలా తిరోగమన దిశలో ఉన్నప్పుడే హిందూయేతర సంస్థలు ఐక్యతాభావంతో పనిచేయడంతో విదేశాల నుంచి లభించే ఆర్థిక మద్దతుతో అవి తమ మత ప్రచార కార్యక్రమాలను దేశంలో అన్ని ప్రాంతాలకు చురుగ్గా విస్తరిస్తూ ఉండటం అందులో భాగంగానే బలహీన హిందూ వర్గాలు మత గురి కావడం జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆలయ నిర్వహణని క్రమబద్ధం చేస్తూ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అగ్రగామిగా ఉంది అయితే ఆలయ భూముల్ని ఇతర ఆస్తులని రక్షించే లక్ష్యంతో పనిచేసినట్లుగా ఈ చట్టం ధార్మిక విషయాల ప్రచార లక్ష్య సాధన దిశలో తగిన శ్రద్ధ వహించలేకపోయింది ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రత్యేక చట్టం రూపొంది నేను కూడా సభ్యుడిగా ఉన్న పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ రూపొందించిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అసెంబ్లీ ఆమోదించిన ప్రత్యేక టీటీడీ చట్టంలో హిందూ ధర్మ పరిరక్షణ ప్రచారానికి చోటు కల్పించబడింది టీటీడీ ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని ఏటా హిందూ ధర్మ రక్షణ ప్రచారానికి వినియోగించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది ఇందుకోసం టీటీడీలో భాగంగానే హిందూ ధర్మరక్షణ సంస్థని ఏర్పాటు చేశాను ఈ సంస్థకి మొదట్లో కంచి కామకోటి పీఠం శ్రీ జయేంద్ర సరస్వతి ప్రజావరమఠం శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ శ్రీ జీఎస్ స్వాములతో కూడిన ఒక సలహా సంస్థ కూడా ఏర్పాటైంది ఈ ముగ్గురు మూడు విభిన్న అద్వైత ద్వైత విశిష్టాద్వైత శాఖలకు చెందిన పీఠాధిపతులు ఇది జరిగాక కొన్నాళ్ళకి మహారాష్ట్రలోని సతారాలో మౌన దీక్షలో ఉన్న కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ నుంచి నాకు వర్తమానం వచ్చింది నేను వెళ్ళాక ఆయన నాతో చర్చించడం కోసం తన నలభై రోజుల మౌన దీక్ష విరమించి ఆ సాయంత్రం ఐదున్నర గంటల పాటు వేదరక్షణ శాస్త్ర రక్షణ ఆవశ్యకత గురించి మాట్లాడారు ఆయన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని ఆలయాల్లో రోజుకి ఎనిమిది గంటల పాటు పారాయణ చేసే వేద పండితులకు నెలవారీ ఉపకార వేతనాలు చెల్లించాలి ఆసక్తిగల విద్యార్థులకు ఉచితంగా వేదాలు బోధించేందుకు గురువులకు తగిన ఆర్థిక సహకారం అందించాలి కుమార అధ్యాపక పథకం క్రింద గురుకుల విధానంలో వేదశాస్త్రాల బోధన జరగాలి శాస్త్ర రక్షణ కార్యక్రమం కింద శాస్త్రాలలో వేదాలలో లోతుగా అధ్యయనం చేసే వాళ్ళకి గురు శిష్యులిద్దరికీ ఉపకార వేతనాలు అందించాలి ఈ పథకాలను టీటీడీ చేపట్టాలి నేను ఆలస్యం చేయలేదు వీటన్నింటినీ హిందూ ధర్మరక్షణ సంస్థ ద్వారా టీటీడీ నిధులతో కొన్ని నెలల్లోనే అమలు చేశాం అలాగే హిందూ ధర్మరక్షణ కార్యక్రమం కింద జిల్లాల్లో పూర్తికాలం పనిచేసే వారిని నియమించాలనుకున్నాం అయితే సీనియర్ స్వామీజీలంతా తమ తమ శిష్యుల్నే ఇలా నియమింపజేయాలని కోరుతూ వచ్చారు ఒక ఏడాది పాటు అలా జరిగాక ప్రత్యామ్నాయ విధానాన్ని అన్వేషించడం ఆరంభించాను అప్పుడే తమిళనాడులోని మీనాక్షిపురంలో జరిగిన సామూహిక మత మార్పిడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది దాంతో అనేక హిందూ ఆధ్యాత్మిక సంస్థలు పెద్దలు హిందూ ధర్మ పరిరక్షణ ప్రచార కార్యక్రమాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించడం లేదంటూ విమర్శలు సన్నిహించారు టీటీడీ ఏం చేస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలో నాకు తెలియదు ఏదో తాత్కాలికంగా కొన్ని వాహనాలని హిందూ ధర్మ ప్రచార సామగ్రిని కొందరు స్వామీజీలకు అందజేశాను కానీ అక్కడితో ఆగలేదు తమ ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ నిధులు విడుదల చేయాలంటూ అనేక ధార్మిక సంస్థలు స్వామీజీలు ఒత్తిడి తీసుకువచ్చారు మీనాక్షిపురం మత నేపథ్యంలో హిందుత్వ పరిరక్షణ చాలా అత్యవసరమని హిందు తాము చేసే కార్యక్రమాలకు టీటీడీ చేయుతనివ్వాలని అంటూ ఎవరికి వారే పట్టుబడుతూ వచ్చారు టీటీడీ అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ కనుక వాళ్ళ లో ఒక హేతుబద్ధత ఉందని వాళ్ళ నమ్మకం కానీ నా పరిస్థితి ఏమిటి నేను ఎవరిని నమ్మి నిధులు ఎవరికి విడుదల చేయాలి కోట్లాది భక్తులు శ్రీనివాసుకి భర్తతో సమర్పించిన సొమ్ము వేచించే విషయంలో వాళ్ళ లక్ష్యశుద్ధిని శంకించిన కానీ ఎవరి సమర్థత ఎంతో తెలియదు ఎవరు ఎంత బాధితాయుతంగా చేస్తారో తెలియదు అయినప్పుడు నిధులు నేరుగా ఎలా విడుదల చేస్తాం ఒకవేళ నిధులు విడుదల చేసినా అందువల్ల టీటీడీ సేవలకు గుర్తింపు ఏమిటి అలాగే ప్రభుత్వ నిబంధనలకు లోపలి టీటీడీ పనిచేస్తున్నప్పుడు బయట పనిచేసే ఏ ఒక్క సంస్థనో టీటీడీ ప్రోత్సహించడం సమర్థనీయం కాదు కదా కాదంటే ఎన్ని సంస్థలకు ఎన్ని నిధులు ఇవ్వగలం పోని మన సిబ్బందితో అంటే నెల జీతాలకు పనిచేసే సిబ్బందితో అంకిత భావం మత సంస్థలకు దీటుగా పనిచేయించగలమా నేను ప్రభుత్వాధికారిని మాకు కాండక్ట్ రూల్స్ ఉంటాయి అవి టీటీడీ లాంటి సంస్థల్లో పనిచేసేటప్పుడు వర్తిస్తాయా ఎంతవరకు నేను దేవస్థానానికి విధేయుడినా సెక్యులర్ ప్రభుత్వానికి విధేయుడినా దేవస్థానం ఉప్పుదింటూ దేవస్థానం విధులు నిర్వహించాలా లేదా ఎందుకు వచ్చిన గొడవ అసలు ఏమి చేయకుండా ఉండిపోతే ఈ అయోమయ పరిస్థితికి పరిష్కారం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ దర్శనంలో మరోసారి ప్రార్థన చేశాను ఏం చేయాలి స్వామి ప్రజల్లో దైవచింతన సనాతన ధర్మ విలువలు నిలబెట్టే పని ఎవరు చేయాలి ఇందులో నా పాత్ర ఎంత ఏదైనా చేస్తే దానికి ఫలితం ఉంటుందా ఎలా ఉంటుంది ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అలా ప్రార్థన చేసి బయటకు రాగానే మా కర్మ ఫలర్భూ మాతేణీ ఫలితాన్ని ఆశించకుండా నీ విధి నువ్వు నిర్వర్తించు నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో అనాసక్తులు కావు అది వింటూనే క్రమంగా అంతవరకు నాలో ఉన్న సందిగ్ధం తొలగిపోయింది నేను ఏం చేయాలో అర్థమైనట్లు అనిపించింది నా కార్యక్రమానికి స్పష్టమైన రూపం లభించినట్లయింది అందరు హిందువులు అంగీకరించే దైవం శ్రీనివాసు అలాగే అన్ని మఠాల వారు అందరు స్వామీజీలు గౌరవించే ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు కాబట్టి నేను ఇలాంటి భావసారూప్యం గల వాళ్ళందరినీ ఒక తోటికి తీర్చి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక కనీస కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి దాన్ని ఆయా సంస్థల అధిపతుల ద్వారానే అమలు చేస్తే అలా ఉంటుంది ఇందుకు అవసరమైన అంటే పోస్టర్లు పుస్తకాలు స్టిక్కర్లు వాహనాలు వగేర సరంజామాని నేను సమకూరిస్తే ఈ ఆలోచన రాగానే నేను శరవేగంతో రంగంలోకి దిగి భావసారూప్యం గల వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపాను అలా ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ హిందూ శాఖలకు చెందిన మఠాధిపతులు అనేకమంది మంది సీనియర్ స్వామీజీలతో సహా మొత్తం యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు వాళ్లల్లో వివిధ శాఖల పీఠాధిపతులతో పాటు కర్ణాటకకు చెందిన శ్రీ వీరేంద్ర హెగ్డే స్వామి చన్మయానంద సుఖబ్రహ్మాశ్రమానికి చెందిన శ్రీ విద్యా ప్రకాశనంద స్వామి విశ్వ హిందూ పరిషత్ సాధు సమాజ్ బ్రహ్మకుమారి సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు నేను ఆశించినట్లే ఇందరు ప్రముఖులతో కలిసి హిందువులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక కనీస హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించాను ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది ముందుగా నాలుగు దక్షిణాది రాష్ట్రాల రాజధానులలో టీటీడీ ఆఫీసులు పెట్టి ఈ స్టీరింగ్ కమిటీ సూచనల ప్రకారం ప్రచార సామాగ్రిని పంపిణీ చేసే సమన్వయకర్తగా టీటీడీ వ్యవహరిస్తుంది హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన సాహిత్యం స్టిక్కర్లు వేరే ఈ సామాగ్రిని ఆసక్తిగల ధార్మిక సంస్థల ద్వారా ప్రచారానికి ఉచితంగాను నామమాత్ర ధరకి టీటీడీ సరఫరా చేస్తుంది కొద్ది వారాల్లోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సాహిత్యం అంతా వందలాది ధార్మిక సంస్థల ద్వారా జనబాహుళ్యంలో తెచ్చుకుపోవడం మొదలైంది ఇదిలా ఉంచి టీటీడీ కొన్ని పెద్ద కార్యక్రమాలను కూడా చేపట్టింది ఆధ్యాత్మిక సాహిత్యంలో నిండిన పుస్తకాలు ప్రచురించి సబ్సిడీ ధరలకు ప్రజలకు అందించడం ధార్మిక అంశాల మీద పుస్తకాలు రాసే రచయితలకి ఆర్థిక సహాయం చేయడం పురాణాలు భజనలు కోలాటాలు వంటి కళారూపాల ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వేద పారాయణ వేద రక్షణ పథకాలు అమలు చేయడం స్కూలు టీచర్లకు ధార్మిక అంశాలలో బోధన విద్యార్థులకు హిందూ ధార్మిక అంశాలలో పఠనాశక్తి పెంచేలా పోటీల నిర్వహణ హిందుత్వాన్ని విమర్శిస్తూ వెలువడే సాహిత్యానికి ధీటను సమాధానం ఇచ్చే సాధికార్యక్రమైన సాహిత్యాన్ని తయారు చేయించడం హరిజనవాడలలో రామాలయాల నిర్మాణం భజన మండపాలకు ప్రోత్సాహం ఆలయాలకు ఉచితంగా మైక్ సెట్ల పంపిణీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి శ్రీ శ్రీ భాష్యం అప్లాచార్యుల వంటి ఉద్దండులైన పండితుల ద్వారా పురాణ ప్రవచనం చేసేవారిని తయారు చేయించడం ప్రముఖ వక్తల ద్వారా ధార్మిక ప్రసంగాలను ప్రోత్సహించడం నిష్ణాతులైన వేద పండితుల సాయంతో అన్ని వేదాలను టేప్ రికార్డ్ చేయించడం కార్యక్రమాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది క్రమంగా అవి కూడా ఊపందుకున్నాయి ఇదే కాలంలో ప్రధానంగా సామూహిక మత మార్పుడల తమను తాము రక్షించుకునేలా హిందువులను చైతన్యవంతులను చేసే పథకంలో భాగంగా సింహగర్జున వాల్ పోస్టర్లు తయారు చేయించాం అన్ని దక్షిణాది భాషల్లోనూ తయారైన వీటిని గ్రామ గ్రామాన ప్రచారంలో పెట్టేలా చూశాం మన ధర్మం గంగ పరధర్మం ఎండమాది అనే నినాదంతో ఈ పోస్టర్లు ప్రతి కుగ్రామంలోనూ ముఖ్యంగా మత మార్పుడులకు గురవుతున్న అన్ని వర్గాల్లోకి చుచ్చుకుపోయేలా కార్యక్రమం తయారు చేశాం ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడండి అదే మిమ్మల్ని కాపాడుతుంది అనే నినాదంతో పాటు ఓంకార చిహ్నంతో కూడిన గుండటి స్టిక్కర్లు ఇంటింటికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం అన్ని ప్రసాదం సంచల మీద ప్రతి హిందువు ఆచరించాల్సిన కనీస నియమాలను ప్రచురించాం శ్రీకాళహస్తి సమీపంలోని సుఖబ్రహ్మాశ్రమానికి చెందిన శ్రీ విద్యాప్రకాశానంద స్వామి ద్వారా తెలుగులో అనేక చోట్ల గీతా జ్ఞాన యజ్ఞానులు నిర్వహింపజేశాం ఒక్కొక్క జ్ఞాన యజ్ఞానికి యాభై అరవై వేల మంది హాజరయ్యేవారు వాటన్నింటినీ ఆడియో వీడియో టేపుల్పై రికార్డ్ చేసి ప్రజల్లో విడుదల చేశాం స్వామి చెన్మయానంద ధార్మిక బోధనలు రోజుల తరబడి అనేక పట్టణాల్లో జరిగేలా ఏర్పాటు చేశాం వారి ప్రసంగాలు ఇంగ్లీషులో ఉన్నప్పటికీ ప్రతి చోట వేలాది మంది ఆసక్తితో హాజరయ్యేవారు అలా అంతవరకు పరిమిత విద్యావంతుల సంఖ్యనే ఆకర్షిస్తూ వచ్చిన చిన్మయానంద ప్రసంగాలు విద్యాప్రకాశానంద స్వామి ప్రసంగాలు టీటీడీ మద్దతు వల్ల లక్షలాది జనంలోకి విస్తరించాయి మరో అడుగు ముందుకేసి హైదరాబాదులో జరిగే గణేష్ నిమజ్జినోత్సవంలో కొంత సమన్వయం తెచ్చి దారి గణేష్ ఆతిథ్యం పందిళ్లు వేయించి భక్తులలో ధార్మిక సాహిత్యం పంపిణీ చేయించడంలో కీలక పాత్ర నిర్వహించింది ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో నివురు కప్పి ఉన్న భక్తిభావాల్ని ఆధ్యాత్మిక చింతనని ఉవ్వెత్తన ప్రజల్లింపజేస్తున్నాయంటూ వివిధ హిందూ వర్గాలు టీటీడీ మీద ప్రశంసల వర్షం గుర్తించాయి కానీ ఈ పరిణామాలన్నీ పోలీస్ ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా భిన్న రూపంలో ప్రభుత్వానికి నివేదించబడ్డాయి దాంతో పంతొమ్మిది వందల ఎనభై నోటీసు జారీ చేసింది ప్రభుత్వ అధికారిగా టీటీడీఈఓగా మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రంలో మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు మీ మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు ఇది ఆ సమ్యాషి నోటీస్ సారాంశం పోలీస్ రిపోర్టుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నా సంజాషీ కోరింది ఆ నోటీసు చదువుతూనే నేను మానపడిపోయాను ఒక్కసారిగా నేరసం నిస్తేజం నన్ను చిక్కుముట్టాయి టీటీడీ చేయాల్సిన పని ఏమిటో గుర్తించి బాగా చేస్తున్నావు అంటూ అందరూ అభినందిస్తుంటే ప్రభుత్వం మాత్రం నన్ను నేరస్తుంది అంటాడు నువ్వు నేరం చేశావు అంటూ ప్రభుత్వం నన్ను వేలైతే చూపిస్తున్న దృష్టినే రాత్రి పగలు కూడా నన్ను వెంటాడు ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి ఎవరు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఆసరా ఇవ్వగలరు మాత్రమే ఈ పనులు నేను చేస్తుంటే కాండక్ట్ రూల్స్ ప్రకారం తప్పు పట్టవచ్చు కానీ చేసింది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేయాల్సిన బాధ్యత నాకు లేదా అనుకుంటూ కింద వదనంతో శ్రీనివాసుడి ముందు మోటరిళ్ళాను నేరస్తుడిలాగా తల వంచాను సంజయ్షి నోటీస్ గుర్తు చేసుకుంటూ నేను నేరస్తున్నా నేను నేరస్తున్నా అని పదే పదే ప్రశ్నించాను అసలు ఇంత కార్యక్రమం చేయడానికి నాకు ప్రేరణ ఎక్కడిది ఆ రోజు ఆ ధైర్యం ఎక్కడిది మా కర్మ ఫలహేతుర్భు మాతే సంఘత్స్వ కర్మణి అంటు స్వామి పలుకులు నా మనసులో దూరి ఉండకపోతే ఇదంతా జరిగేదా ఆ ప్రేరణ కారణంగా పనిచేసిన నేను నేరస్తునవుతున్నానా నీ విధి నువ్వు అన్నదే కదా స్వామి ఆదేశం అదే కదా చేశాను ఇందులో నేరం ఏమిటి స్వామి దివ్య మంగళ విగ్రహం చూస్తూ మరోసారి ఇవే మాటలు అనుకున్నాను అంతలో ఏదో స్ఫరించింది మరోసారి కర్మణ్యేవాధికారిస్తే శ్లోకాన్ని నెమరు వేసుకున్నాను అంతే సమాధానం దొరికిపోయింది ఆనందంతో మరోసారి స్వామి ముందు మోకరిళ్ళాను నా కలవంబటి నాకు తెలియకుండా ధారాపాతంగా ఆనందాశ్రు ప్రభుత్వానికి ఇచ్చిన సమాధానం ఇది నేను ఏ రకంగా మత సామరస్యానికి భంగం కలిగించానో ప్రభుత్వం వివరించలేదు పోతే ప్రభుత్వం రూపొందించిన తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం పంతొమ్మిది ప్రకారం హిందూ ధర్మాన్ని పరిరక్షించటం ప్రచారం చేయటం అనేది టీటీడీ బాధ్యత ఇప్పుడు టీటీడీ చేసింది కూడా ప్రతి హిందువు తాను హిందువునని గర్వించేలా హిందూ సంస్కృతి సిద్ధాంతాల విలువలని శక్తిని ప్రజల్లో ప్రచారం చేయడం మాత్రమే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది అంటే దాని తిరుమల ఆలయాన్ని ఒక జాతీయ సెక్యులర్ సంస్థగా మార్చినట్లు కాదు నన్ను ఇక్కడ నియమించినప్పుడు చట్టానికి లోబడి టీటీడీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని శ్రీనివాసుని సన్నిధిలో ప్రమాణం చేశాను నిజానికి నేను గనక టీటీడీ లక్ష్యాలు మేరకు పనిచేయకపోతే అంటే హిందూ ధర్మరక్షణ ప్రచార బాధ్యతల పట్ల అనాసక్త ప్రదర్శిస్తే నా విద్యుక్త ధర్మాన్ని విస్మరించినట్లుగాను తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై పరిగణించి ప్రభుత్వం నా మీద చర్య తీసుకోవాల్సి ఉంది దురదృష్టవశాత్తు ఇప్పుడు నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాకు నిర్దేశించబడిన విధి నిర్వర్తించడా ప్రభుత్వ నేరంగా పరిగణిస్తాను నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నంతకాలం టీటీడీ లక్ష్యాల మేరకు పనిచేయటమే నా విద్యుక్త ధర్మం అవుతుంది ఈ పరిస్థితుల్లో నేను కానీ నా సారథ్యంలో టీటీడీ గాని ఏ రకంగానూ పరిస్థితుల్ని అతిక్రమించలేదు గనక నేను ప్రభుత్వానికి ఎలాంటి సంధ్యాయిషీ ఇచ్చుకోనవసరం లేదు ఇలా జవాబుడానికి ఎవడిచ్చాడో ఆ ధైర్యం ఈ సంధ్యాయిషీ లెటర్ని నేను చీఫ్ సెక్రటరీకి పంపిన రెండు రోజులకే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవండి అంటూ చీఫ్ సెక్రటరీ టెలిఫోన్ చేశారు మర్నాడు నేను వెళ్ళగానే ముఖ్యమంత్రి శ్రీ భవనం వెంకటరామ్ అనునయంగా మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎలా నా కార్యక్రమాలు నిలిపివేయించాలంటూ వచ్చాయో వివరిస్తూ నీ మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వ్యతిరేకత లేదయ్యా అన్నారు అయినప్పటికీ ఆయన చీఫ్ సెక్రటరీని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ని పిలిపించి కూర్చోబెట్టారు నేను వాళ్ళతో మాట్లాడి పరిష్కరించుకోవాలనేది ఆయన సూచన ఇందులో పరిష్కరించుకోవడానికి ఏమీ లేదన్నది నా వాదన ఎందుకంటే నా మనసులో గీతాకారుడిచ్చిన సమాధానమే మెదులుతోంది కర్మణ్యవాధికారస్తే మాఫలేష్ అందుకే వాళ్ళిద్దరు ముందు మరింత ధైర్యంగా ఆవేశంగా మరోసారి స్పష్టం చేశాను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేనేమీ మత మార్పిడులు చేయించడం లేదు టీటీడీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాను నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నంతకాలం ఇదే పని చేస్తాను ఒకవేళ నా పనితీరు నచ్చకపోతే ప్రభుత్వం నన్ను బదిలీ చేయవచ్చు సామూహిక మత మార్పిడులకు నిజంగా మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న శక్తుల్ని నిరోధించలేకపోగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళని తప్పుడు సమాచారం ఆధారంగా వేధించాలని చూడటం సిగ్గించేది ముఖ్యమంత్రి భవనం వెంకట్రావు మరోసారి అనునయంగా ప్రశంసాపూర్వకంగా నా భుజం తట్టారు అంతే అలా ఆ కర్మ ఆచరించడం వల్ల కలిగిన చేదు ఫలం అదే సంధ్యాశ నోటీసు మళ్ళీ ఎప్పుడు నా దరిదాపుల్లోకి రాలేదు మరి ఆ ఫలం సంగతి ఎవరు చూసుకున్నారు